ఆత్మౌపమ్యేన సుఖ దుఃఖే అనుకూల ప్రతికూలే తుల్యత సర్వభూతూ సమం పశ్యతి శ్రీకృష్ణుడికి సమ అనే మాట అంటే చాలా ఇష్టం గీతలో చాలా చోట్ల ఈ సమ అనే పదాన్ని వాడతారు అసలు ఆరంభంలోనే కర్మయోగంలోనే సో సుఖ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే సో సమత్వము అంటే మనకి ఒక క్రియని ఒక కర్మని చేసినప్పుడు ఆ కర్మకి లభించేటువంటి ఫలము ఎడల సమత్వము ఆ ఫలము ఒకప్పుడు అనుకూలం కావచ్చు ఇంకోప్పుడు ప్రతికూలం కావచ్చు ఆ రకమైన సమత్వ భావనతోటి మనం కర్మను దాన్ని కర్మయోగము అని అక్కడ ప్రవేశపెట్టాడు ఆయన సమత్వాన్ని ఆ సమత్వాన్ని అట్ ఎవ్రీ స్టేజ్ ఆ సమత్వాన్ని తీసుకొస్తాడు ఈ సమత్వం అనేది సాధన అదే సాధ్యము అదే ఎందుకంటే సాధన ఇలాగా ఇవ్వ కర్మయోగము సమత్వం యోగ ఉచ్యతే సిద్ధి అసిద్ధులందుండే ఏ సమత్వము రెస్పాన్స్ కలదో అది యోగము తర్వాత మీరు భక్తి భక్త లక్షణాల్లో కూడా సమ దుఃఖ సుఖహ సో సుఖ దుఃఖముల సమత్వము సాంఖ్యయోగం జ్ఞానయోగంలో కూడా సో యీనం యథయమిచ్చేతే పురుషం పురుష సభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటే రెండోధ్యాయం ఆరంభంలోనే ఉంది సో అక్కడ సాంఖ్యయోగం కాంటెక్స్లో కూడా సుఖ దుఃఖముల ఎడల సమత్వము సో ఈ సమ అలాగే ఇదంతా సాధన ధ్యానం చేసే సమయంలో మనం ఆసనంలో కూర్చుంటాము సమం కాయశిరోగ్రీవం ధారయన్ సో కాయము శిరహ గ్రివా ఈ మూడింటిని కూడా సమం ఒక సరళ రేఖలో నిలిపి ఉంచుట అని అది కూడా సమము మనస్సు యొక్క రెస్పాన్సెస్ సమంగా ఉండుట తుల్య నిందా స్ర్మౌని సో సమ సమహ మానవమానయోహో అని ఈ విధంగా సాధనలో ఫిజికల్ దగ్గరే కాకుండా సమత్వం మానసిక స్థాయిలో కూడా సమత్వము ప్రాణాపానముల దగ్గర కూడా సమత్వం నాసాభ్యంతరచారినవు ప్రాణాపానవు సమౌ కృత్వ అని అక్కడ సమత్వము సో ఈ విధంగా సాధనంతా కూడా సమత్వంతో నిండి ఉంటుంది ఇక్కడ కూడా ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యసి తనతోటి సమానంగా తుల్యంగా ఎదరివాడి యొక్క తన సుఖ దుఃఖములతో సమానంగా ఎదుటి ప్రాణి యొక్క సుఖదుఖములు ఉంటాయి అని సమత్వం ఈ సమత్వము మొత్తం సాధనంత సమత్వంతో నిండి ఉంటుంది సాధ్యమేటి పరబ్రహ్మను పొందుట అది కూడా సమమే నిర్దోషంసి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని చేస్థిత చూడండి ఇప్పుడు మనిషి కనబట్ట మనుషులు వచ్చాడు అనుకోండి రాగానే మీరు కనుక వీడు శత్రువు లేక మిత్రుడు అనే విభాగం చేసి పెడితే లేకపోతే వీడు స్వ నావాడు లేదా పరాయి వాడు అనే విభాగం చేసి పెడితే ఈ విభాగంలో ఇంకా అనేక రకాలు ఉంటాయి వీడు మన కులం వీడు మన కులం కాదు అని ఒక విభాగం ఇలాగంటివి అనేక రకాల విభాగాలు మానవులు చేసి పెడతారు అటువంటి వైషమ్యం ఏది ఆ వైషమ్యము అదే మనిషిని సంసారంలో బంధిస్తుంది ఆ వైషమ్యానికి విరుద్ధంగా సమా శత్రువు మిత్రుడు అనే తేడా లేవు సమ సమ శత్రువు చ మిత్రే చ అనే తేడా లేదు సమ అని మీరు సమత్వాన్ని కనుక మీరు అభ్యాసం చేస్తే సామ్యే ఇహైవతైర్జితం సర్గ ఏషాం సామ్యే స్థితం మన ఎవరి యొక్క మనస్సు అయితే సమత్వములో నిలిచి ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఈ దేహంలో జీవించి ఉండగానే ఈ ప్రకృతి యొక్క బంధాన్ని సృష్టి యొక్క బంధాన్ని వాళ్ళు అతిక్రమించేసినారు ఎందుకంటే అన్ని మానసికమైన రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ రెస్పాన్సెస్ అన్నీ కూడా సమత్వము క్వాలిటీ క్వాలిటీని కలిగి ఉన్న సందర్భంలో వీడు ఆ ఈశ్వరుని ఎందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఈశ్వరునియందు స్థితిని కలిగి ఉండుట ప్రతిష్ట అంటారు ఈశ్వరుని ఎందు ప్రతిష్టను కలిగి ఉండుట అంటే అది ఫిజికల్ కాదది మీరు ఫిజికల్గా వెళ్ళి దేవాలయంలో కూర్చుంటే అది ఈశ్వరుని ఎందు ప్రతిష్ట అని అనిపించదు అలా అలా కాదు దేవాలయంలో కూర్చుని మీరు సంసారాన్ని గురించి ఆలోచిస్తుంటే అది ఈశ్వరుని ఎందు ప్రతిష్టలు అవుతుంది that is not uh, the ishwara bhavana kapude miru ekkado unnaro ani lekapothe em chestunnaro anadi kaadu point the point is the opposites edala manasu samatva samatvani kaligunnada leda opposites edala manasu samatvani kaligundante arthanaadu telusna you have already transcended the opposites anartham endukante సుఖం వచ్చినప్పుడు అను ముందుకు ప్రేమ అనుకూలంగా వెళ్ళి దుఃఖం వచ్చినప్పుడు ప్రతి మీరు ప్రతిఘటిస్తే మీ రెస్పాన్స్లో ఉండే వైషమ్యం ఏం చేస్తుంది మిమ్మల్ని ఆ సుఖ దుఃఖముల పరిధిలో బంధించి పెడుతుంది వీడు శత్రువు కాబట్టి వీడిని తిడతాను వీడు మిత్రుడు వీడిని కౌగులించుకుంటాను మీరు ఎప్పుడైతే ఆ వైషమ్యాన్ని ప్రదర్శించారో ఆ వైషమ్యమే మిమ్మల్ని ఆ ద్వంద్వంలో బంధించి పెడుతుంది శత్రువు ఎందు మిత్రుడు శత్రువు అన్న మిత్ర ఆ ఆ సందర్భ ఒకనొక సందర్భాన్ని బట్టి వాడు వ్యతిరేకి కావచ్చు మరొకటి అనుకూలుడు కావచ్చు ఇద్దరు ఎందు సమత్వము యొక్క రెస్పాన్స్ని మీరు ఎప్పుడైతే చూపిస్తారో సమానంగా ఇద్దరిని ప్రేమించటం ఇద్దరిని సమానంగా ఆశీర్వదించటం మనం చేసేదేమైనా ఉంటే ఇద్దరికి సమానంగా చేయటం సంభవమేనా అంటే దివ్యూ ఎవర్ ట్రై షుడ్ ట్రై ట్రై చేసి చూస్తే చూస్తున్న సంభవము కాదు సో ఉపకారితను ఉపకారము చేయుత విపరీతము కాదు సో అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అపకారం చేసిన వాడికి ఉపకారం చేయాలి అది మరి గొప్ప అంటే అది సమత్వం అంటే అంటే మీరు ఉపకారము అపకారము అనే ద్వంద్వము ఆపోజిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అతీతంగా మీరు ఆల్రెడీ వెళ్ళిపోయారు ద్వంద్వాలలో ఉంటే సంసారంలో ఉన్నారని అర్థం ద్వంద్వాలని అధిగమించి నిలిచినట్లయితే ఒక ఉన్నతమైన స్థాయిలో నిలిచినట్లయితే మీరు బ్రహ్మాత్మ రూపులై ఉన్నారు అని అర్థం దేర్ ఇట్స్ సెల్ కాబట్టి ఇట్ ఈస్ దట్ సింపుల్ కాబట్టి ఈశ్వరునియందు ఉండుట అబైడ్ ఇన్ ది గాడ్ హౌ అబైడ్ ఇన్ ది గాడ్ అంటే హౌ సరే చరపతో వెళ్ళి అక్కడ కూర్చుంటే అబైడ్ ఇన్ ది గాడ్ అవుతుందా దేవాలయంలో కూర్చుంటే అవుతుందా కాదు డోంట్ అబైడ్ ఇన్ ది వరల్డ్ హౌ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపోజిట్స్ వరల్డ్ అంటే అపోజిట్స్కే వరల్డ్ అని పేరు ఆల్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆపోజిట్స్ దట్ ఈస్ హౌట్ మేనిఫెస్టేషన్ క్రియేషన్ అలా ఉన్నది అపోజిట్స్ సర్వత్రా మీకు అపోజిట్స్ ఉంటాయి సో మీరు ఆ అపోజిట్స్కి ఆపోజిట్ రెస్పాన్సెస్ ఇచ్చుకుంటూ పోయారు అనుకోండి దాని అర్థం ఏంటి యూ టేక్ ది అపోజిట్స్ టు ది రియల్ అండ్ రెస్పాండ్ అకార్డింగ్లీ అండ్ హెన్స్ యూఆర్ బౌండ్ బై ది అపోజిట్స్ అలా కాకుండా కదా ఆపోజిట్స్కి మీరు ఈ ఈక్వా ఈక్వానిమస్ రెస్పాన్స్ ఇచ్చారనుకోండి సమత్వం ఆపోజిట్స్ డల ఈక్వానిమిటీ మీరు ప్రదర్శించారనుకోండి దాని అర్థం ఏంటి ఆల్రెడీ ఆపోజిట్స్కి అతీతంగా మీరు వెళ్ళిపోయారు ఆపోజిట్స్లో చిక్కుకుని ఉండుట పేరే సంసారము ఆపోజిట్స్ని అధిగమించుట దాని పేరే మోక్షము జీవన్ముక్తి కాబట్టి ఆత్మౌపమ్యం చేత వీడు ఎప్పుడైతే సుఖలు అనుకూల ప్రతికూలములు సుఖదుఖములు ఇత్యాది ఆపోజిట్స్లో సమత్వాన్ని ప్రదర్శిస్తాడో అదే మోక్షం ఉంటుంది సో ఈ జీవన్ముక్తి లేక ఆధ్యాత్మ ఉన్నతి ఆధ్యాత్మికమైన ఉన్నతి అన్నది ఇది ఇట్ ఈజ్ ఆల్ దీరియారిటీ అంతరంగంలో ఉంటుంది ఆ ఉన్నతంతా ఫిజికల్గా ఏమీ ఉండదు తర్వాత ఫిజికల్గా మీరు చుట్టుముట్టు ఉన్న వాటిని ఊరికి ఎలాబొరేట్గా డెకరేట్ చేయడం అన్నీ కూడా అనవసరం ఇంటీరియర్ డెకరేషన్ అనే ఒక పదం ఉన్నది మ మనం చేసేది ఇంటీరియర్ డెకరేషన్ అవుతుంది మీ బెడ్రూమ్ అంతా మీరు అలంకారం చేస్తే అది డెకరేషన్ అవుతుంది ఇంటీరియర్ డెకరేషన్ అవుతుంది అంత తప్పు పదం అదే కానీ ఇంకొకటి లేదు మీ బెడ్రూమ్ మీకు ఇంటీరియర్ అవుతుందా ఎక్స్టీరియర్ అవుతుందా ఎవరు చెప్పాడండి ఇంటీరియర్ అనే మాట తప్పు బెడ్రూము డైనింగ్ రూము అది ఎక్స్టీరియరా ఇంటీరియరా ఎక్స్టీరియర్ దే ఆర్ నాట్ ఇంటీరియర్స్ వన్ ఇంటీరియర్స్ అంతరంగము దాన్ని డెకరేట్ చేయాలి అంతరంగాన్ని డెకరేట్ చేయాలి అంతరంగ వికాసం తీసుకురావాలి దాన్ని డెకరేట్ దానికి అలంకారాలు చేయాలి దానికి అలంకారం అంటే సమత్వం అదే అలంకారం ఇక్కడ అలంకారం చేయాలి కానీ హృదయం లోపల అలంకారం చేయాలి కదా చుట్టుముట్టు అలంకారం ఏం చేస్తారండి సపోజ్ నేను మంచి సిల్కన్ వేష వేషం వేసుకొచ్చి కూర్చుని ఊరికే చాలా తోకా లేకుండా ఏవో నాలుగు పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి లేచకపోయాను అనుకోండి మీకేమిటో ఉపయోగం దానివల్ల వేషం చాలా బాగా ఉంటే ఏమైనట్టు ఎక్స్టీరియర్ ఇప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇస్తే మీరు ఇంటీరియర్ మిస్ అయిపోతారు You cannot focus ఈ కెనాట్ ఫోకస్ ఆన్ బోత్స్ ఏమంటేనే ఇస్ ఇంటీరియర్ని క్లీనప్ చేయాలి ఎవ్రీథింగ్ దిక్కీ తాళంచేవి మోక్షానికి తాళంచివి మనస్సు మనస్సుని క్లీనప్ చేయాలి ది ఓన్లీ ది క్లీనప్ ఈజ్ ది ఆపోజిట్ రెస్పాన్సెస్ మానేసి సమత్వాన్ని తీసుకురావు అదే మోక్షము ఏం ఆత్మౌపమ్యేనా సుఖ దుఃఖే అనుకూల ప్రతికూలే తుల్యత సర్వభూత సమం పశ్యతి నాకు ఎది అనుకూలమో అది ఇతర ప్రాణులన్నిటికీ కూడా అటువంటి ఆనుకూల్యమే సిద్ధించుగాక ఏదైనా ఒకటి ప్రతికూలంగా ఉంటే అది నాకే విధంగా దుఃఖాన్ని కలిగిస్తుందో అదేవిధంగా ఇతర ప్రాణులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది కనుక అది నాకే విధంగా పరిహరించాల్సినది అవుతుందో అదేవిధంగా ఇతర ప్రాణులకు కూడా పరిహరించాల్సింది అవుతుంది కనుక నేను దాని విషయంలో ఇతర ప్రాణులకి అటువంటి దుఃఖం కలగకుండా చూస్తాను అని రెస్పాన్స్ ఇది రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్ రెస్పాన్స్ తర్వాత ఆత్మౌపమ్యమో అనేది ఇంకొక మాట చెప్తే అక్కడికి అది సమగ్రం అవుతుంది అదేంటంటే చూడండి మీరు సమాజంలో వ్యవహరించేప్పుడు ఇతర ప్రాణులతో వ్యవహరించేప్పుడు అది ప్రాణులు అంటే సర్వత్రానుంది కాబట్టి చెట్టుచాములు ఒక వర్గం ఫ్లోరా ఫానా అంటే పశుపక్ష్యాదులు రెండో వర్గం హ్యూమన్ మూడో వర్గం అన్నిటికీ సేమ్ ప్రిన్సిపల్ వర్తిస్తున్నాయి అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అంచేతనే దారిలో నడుస్తూ గడ్డిపోసను కూడా తృంపరాదు అది హింస అయిపోతుంది ఏమీ తుంపకూడదు అటువంటి హింస చేయకూడదు తర్వాత హింస అనేది మానసికంగా ఉంటుంది మీరు ఎదురువాడి భయపడి ఇట్లా చేశారనుకోండి దట్ ఈస్ హింస అలాంటి హింస చేయకూడదు ఇప్పుడు ఇక్కడ మీరు రోడ్డు దాడుదామని అనుకుంటే ఆ కారు కూడా వచ్చేస్తూ ఉంటాడు లేకపోతే మోటార్ సైకిల్ కూడా వచ్చేస్తుంది వాడు ఆపడం వాడు వేగంగా వచ్చేస్తాడు వచ్చేస్తే కొంచెం యువకులు కొంచెం బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ దే నో ఇట్ వాడి ఎంత పొంగరుగా వస్తాడు వీడు అంత పొగరుగానే పోతాడు వాడతా బ్రేక్ వేస్తాడు దే ఆల్ నో ఈ చద కానీ ఒక పెద్ద లేదా ఒక ఉన్నాడు పామా అమ్మాయి కూడా ఏదో పల్లెటూరు నుంచి ఎర్రబస్ ఎక్కి ఇప్పుడే వచ్చాడు ఆయన రోడ్డు దాటదాం అనుకుంటే ఊరికే వేగంగా వెళ్ళిపోయి వండలు దాటనివ్వరు ఇదే పని కెనడాలో కానీ అమెరికాలో చేస్తే సిక్స్ ఇయర్స్ దాకా లైసెన్స్ కట్ ఆఫ్ ఇక్కడ అసలు ఏమీ ఎదుటివాడి యొక్క సుఖం గురించి ఏమీ అసలు ఆలోచనే ఉండవు అయితే ఏదో నేను ఊరికే ఏదో జడ్జిమెంట్ పాస్ చేశాను ఆ డ్రైవర్ సీట్లో నేను ఉంటే మరి నేను ఎలా రెస్పాండ్ అయ్యేవాడున వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి ఈ క్రేజీ ట్రాఫిక్లో రూల్స్ ప్రిన్సిపుల్సు అంత బ్లాక్ అండ్ వైట్లా ఉండవు చాలా గ్రే ఏరియాస్ చాలా ఉంటాయి నేను చెప్పిన కూడా గ్రే ఏరియాస్ ఉంటాయి బట్ స్టిల్ ఒక సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని ఆత్మౌపమ్యంగా చూడాలి కార్లు నడిపేవాడు రోడ్డు మీద వెళ్ళేవాడిని జడ్జి చేసేప్పుడు వాడి రెస్పాన్స్ గురించి వీడు ఒక అపేక్ష ఉంటుంది వాడు ఎలా ఉండాలి అని వీడికి ఒక అపేక్ష ఉంటుంది ఆ అపేక్ష ఉండడంలో తప్పు ఆ అపేక్ష ఎలా ఉండాలంటే వాడి స్థానంలో నేను రోడ్డు మీద ఉంటే ఎలా ఉండేవాడిని అనే బేసిస్ మీద ఉండాలి ఆపేక్ష వాడి స్థానంలో నేను రోడ్డు మీద ఉంటే అలాగ ఉండేవాడిని కాదు అంటే పర్వాలేదు యూ కెన్ జడ్జి హిమ్ కెన్ సెన్ష్యూర్ అలాగ దాన్ని అంత సెన్సిటివిటీ డెవలప్ చేయాలి మనుషుడ్ బి వెరీ సెన్సిటివ్ సో అటువంటి ఆత్మౌపమ్యాన్ని తీసుకురావాలి సర్వభూతూ సమం పశ్యతి సుఖ దుఃఖములు అనుకూల ప్రతికూలములు దాని సారం ఏమిటంటే చెప్తున్నాను ఇప్పుడు ఆత్మ అంటే నేను ఏమన్నానంటే ఫిజికల్ లెవెల్లో మీరు ఆత్మౌపమ్యము ఫిజికల్ లెవెల్ ఫిజికల్గా చూసుకున్నారనుకోండి నేను బలవంతుడను వాడు బలహీనుడు నేను మనిషిని అది పశువు ఇలాంటి విభాగ తేడాలన్నీ కనపడతాయి మనకి ఫిజికల్గా చూసుకుంటే అన్ని భేదాలే కనపడతాయి నేను వేరు వాడు వేరు భేదము మనస్సు లెవెల్లో చూశారనుకోండి అన్ని భేదాలే కనపడతాయి ఆత్మ చైతన్యం లెవెల్లో చూసినట్లయితే ఏ ఆత్మ చైతన్యం ఈ హృదయంలో ప్రకాశిస్తో ఇక్కడ నేను అనే స్ఫురణకు ఆశ్రయముగా ఉన్నదో అదే ఆత్మచైతన్యం మరొకటి కాదు మరొక ఆత్మచైతన్యం కాదు అదే ఆత్మచైతన్యం ఆ ఎదుటివాడి హృదయంలో కూడా ప్రకాశిస్తూ అక్కడ కూడా నేను అనే స్ఫురణకు ఆలంబనమొన్నది కాబట్టి ఆత్మ అనే దృష్టి కనుక మీరు చూడగలిగితే సర్వము ఆత్మయే నన్ను తిట్టివాడు కూడా వాస్తవంలో నాకంటే భిన్నంగా లేనేలేదు నన్ను పొగిడేవాడు కూడా వాస్తవంలో నాకంటే భిన్నంగా లేనేలేడు సర్వము ఆత్మయ ఆత్మైభేదం సర్వం ఆ స్థాయిలో చూసినట్లయితే శత్రు మిత్రులని కానీ లేకపోతే ఉపకారి అపకారి అని కానీ స్వా పరా అని ఇటువంటి భేదములన్నీ కూడా సమస్యపోతాయి అటువంటి ఆత్మౌపమ్యం ఏది అది యథార్థమైనటువంటి యోగము అది పరమయోగము దాన్ని ఆ కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇంతకీ సారమేమిటంటే భాష్యకారులు అంటారు నిత్ ప్రతికూలమాచరీ అహింసక ఇర్థ ఏ ప్రాణికి కూడా ప్రతికూలమును చేయడు ఏ ప్రాణికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతికూలమును చేయడు అహింసక ఇర్థ హింస చేయడు హింస అంటే అన్ని లెవెల్స్లో మానసికంగా ఇప్పుడు మీరు కుక్కని వీధిలోకి నడిపించడానికి తీసుకెళ్తారు వాకింగ్కి తీసుకెళ్తారు అసలు ముందు కుక్కని పాలించడం అన్నది ఇట్స్ ఏ క్వశ్చనబుల్ థింగ్ ఓకే యూ హ్యావ్ ఏ డాగ్ ఫర్ సమ్ రీజన్ మీరు వీధిలోకి తీసుకెళ్తారు అది నేను నా నేను నడిచిపోతాను మీరు మీ కాంపౌండ్ వాళ్ళ లోపల కుక్క దాన్ని మీరు ఒళ్ళు కూర్చోబెట్టుకున్న నెత్తిన పెట్టుకున్న ఇట్ ఈస్ యువర్ ఛాయిస్ బట్ వీధిలోకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని దాన్ని ఒక పక్కన మీరు పట్టుకుని నడిపిస్తున్నప్పుడు నేను దారిలో నడిచి వెళ్తుంటే అది నన్ను చూసి భుయింగ్ ఉంటుంది భయం అంటే నేను ఉలిక్కి పడతాను భయం వస్తుంది నాకు అది మీరు హింస చేసినట్టు అర్థం అండి యు హ ఆల్రెడీ కమిటెడ్ హింస అండ్ ఇట్ అక్యూములేట్స్ డోంట్ థింక్ ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ అలా అక్యూములేట్ అవుతుంది వన్ డే ఇట్ విల్ ప్లే హ్యావ్ అక్ విత్ పీపుల్స్ లైక్స్ ఈనాడు మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు దుఃఖం ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం పోగు చేసుకుంటూ వచ్చిందాన్ని అనేక దోషాలను ఆచరిస్తూ పోగు చేసుకుంటూ వచ్చాం అది ఇప్పుడు ఇట్ ఈస్ ద ప్లేయింగ్ హ్యావర్క్ విత్ అవర్ లైఫ్ సో ఇట్ విల్ రిపీట్ అగైన్ కాబట్టి ఎట్ ఎస్కేప్ మీరు జనాల నుంచి ఎస్కేప్ అవ్వచ్చు ఏమైంది వాడు ఏ లోపల పెట్టుకుంటే వాడి మీద గడిపోయి ఈ కుక్క కంటే ఎక్కువ హడావిడి చేసేసి వెళ్ళిపోతాడు నోరు పెట్టుకుని అరిచేసి పోలేవాడు బాబు నేర్చుకోను చూసుకోను దండం పెట్టి అవతరికి పోయి ఇట్లా విన్స్ కానీ హీస్ది లూజర్ అల్టిమేట్లీ హీస్ ది లూజర్ సో అలాగంటి చిన్న చిన్న విషయాలలో కూడా హింస కలగకూడదు ఎదరవాడికి మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తే అది హింస అవుతుంది ఎదరవాడికి మన వల్ల ఉద్వేగము లేక భయము కలిగితే ఏమవుతుంది అది హింస అవుతుంది దేవుడికి భక్తుని యొక్క లక్షణం ఒకటి చెప్పాడు శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగా జీవించటము ఎట్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఐటెట్ అవునుగా మనం ఏమనుకుంటామంటే ఈ సంవసారంలో మనకున్న స్కిల్స్ అన్ని ఉపయోగించి బాగా డబ్బు సంపాదించేస్తో బాగా భోగాలు అనుభవించేస్తూ ఉండడము ట్యాక్సెస్ అవి లాఫుల్గా పే చేసేయటము మనం చక్కగా పోగేసేసుకోవటము తర్వాత దేవుడికి కొంత పర్సంటేజ్ ఇచ్చేస్తూ అప్పుడప్పుడు పూజలు అవి చేసేస్తో తీర్థయాత్రలు అవి చేసేస్తూ ఉండడము వీ హ్యావ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటే అది ఇ ట్రాక్ అంచేతనే ఈ డజన్ వర్క్ డజన్ వర్క్ మీరు no it's worldly life or religious life we are doing everything on world are they happy no it doesn't work endukante the, the fundamental spirituality is missing a a spirituality ni thana jeevitham lokku teesukovali oorge o inta motala dabbu sampayinchukona parvaleddu వాస్తవంలో భోగాలకి దూరంగా ఉండడాన్ని అభ్యాసం చేయాలి భోగాల్ని అధికంగా పెంచుకునే ప్రయత్నం చేయకూడదు ఉన్న భోగాలతో సరిపెట్టుకుని ఇంకేమైనా కొద్దిగా కర్షార్థ చేయగలుగుతామా అని ఆలోచించుకోవాలి కానీ వెళ్ళి కొలది వయస్సు వచ్చి కొలది భోగాల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి సో శైష కాళిదాస మహాకవి చెప్పాడు రఘువంశంలో శైషవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషునాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తను త్యజాం అని చిన్నతనంలో చక్కగా చదువుకునేవాళ్ళు భోగాలు ఉండవు చిన్నతనంలో భోగాలు ఉండవు గురుకులంలో భోగాలు నుంచి వస్తాయి చదువుకోవడం తగ్గ భోజన చేయడం మరి భోగాలు వద్దా జీవితంలో ఎవనే విషయ వివాహం చేసుకుని సో రథం అంటే ఒక అమ్మాయిని వివాహం చేసుకుని పిక్నిక్కి పోయి పిక్నిక్ హే హనీ ఎంజాయ్ ఫర్ ఎ వా అండ్ బీ డన్ విత్ ఇట్ ఓ సో నవ్ యు నో వాట్ ఇస్ వాట్ ఇవ్వనే విషయేషణ అడిగి ఆ ఉబలాటం ఏదో అంటారు చూసారా అదే పూర్తి అవుతుంది నవ్ వార్ధకే ముని వృత్తి నాం ఇంకా ఎల్డర్లీ వయస్సు వస్తుంది పెద్ద వయస్సు వస్తుంది వస్తే ముని ముని మననాన్ ముని సర్వ వ్యవహార వ్యవహార ప్రపంచం నుంచి ఉపసంహారం చేసి ఆత్మనిష్టలో ఉండాలి భగవద్గీత అధ్యయనం చేయటము ధ్యానం చేయటము లేదా అంత గ్రంథాలని చదవటము అలాంటి అలాంటి మనలో పడిపోవాలి యోగే నా అంతే తను జాము ప్రాణం విడిచిపెట్టే టైం వచ్చేప్పటికి యోగిలా ప్రాణం విడిచిపెట్టాలి కానీ అజ్ఞానిలా ప్రాణం విడిచిపెట్టడానికి వీలు లేదు దట్ ఈస్ ది స్కీమ్ ఆ స్కీము దాన్ని మన జీవితంలోకి తీసుకురావాలి అంతేగాని ఊరికే భోగాలను అలా పెంచుకుంటూ పోతే పరిగ్రహం ఎక్కువైపోయి మనస్సుకి విశ్రాంతి లేకుండా తయారవుతుంది సంసారము సంసారం మనిషి యొక్క సంసారం చాలా థిక్ అండ్ హెవీగా ఉంటుంది వీ కెన్ సీ దాట్ అలా ఉండకూడదు వస్తు నా కస్వచిత్ ప్రతికూలమాచరటి కమ్ వాట్ మే ఎదుటివానికి నేను హాని చేయను అంతే కాదు లాస్ వస్తుంది పోనీ రాని రాని లాస్ ఐ విల్ టేక్ ది లాస్ అంతేగాని ఎదుటివానికి నేను హాని చేయ అహింసకర్థ జీవితంలో హింస అనేది ఉండరాదు ఎవం అహింసక సమ్యగ్ దర్శననిష్ట సయోగీ పరమ ఉత్కృష్ట మత అభిమత సర్వయోగిం అని శ్లోకాన్ని ఉపసంహారం చేస్తున్నారు ఎవడైతే ఈ విధంగా మనస్సు వాక్కు దేహము మూడు స్థాయిలలో సకల ప్రాణుల ఎడల హింసని పరిహరిస్తూ అహింసపురుగా ఉంటాడో వాడు సహజంగానే సమ్యక్ దర్శన నిష్ఠుడై ఉంటాడు అంటే సకల ప్రాణుల ఎందు ఒకే పరమాత్మతత్వాన్ని దర్శిస్తూ ఉంటాడు సో అటువంటి వాడు యోగి చాలా ఉత్కృష్టమైన గొప్ప వ్యక్తి గొప్ప మనిషి ఆయన సర్వయోగి అనేక రకాల తపస్సులు పూజలు తప దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు ఇటువంటి ఈ ఈ సాధకులు ఎంతమంది అయితే ఎన్ని రకాల సాధకులు అయితే ఉన్నారో వీళ్ళందరిలోకి సర్వోత్కృష్టమైనటువంటి యోగి ఎవడు అంటే ఇగో ఇటువంటి అహింసకుడు సమ్యగ్ దర్శన దిస్ ఈజ్ అంతా ఈ శ్లోకము లసన గీతం అంతా ఉంటుంది అంతా కూడా ఇంటీరియారిటీ అంటే అంతరంగము అంతరంగంలో పరివర్తన రావాలి పరివర్తన అంటే ఊరికే సూపర్ఫిషియల్ గా పనికిరాదు చాలా లోతైన పరివర్తన అంతరంగంలో రావాలి చాలా లోతైన పరివర్తన తర్వాత రివల్యూషన్ విప్లవాత్మకమైన పరివర్తన అంతరంగంలో రావాల్సి ఉంది ఆ అంతరంగంలో సకల సద్గుణములు అద్వేష్ట సర్వభూత నామ్ మైత్రకరుణ ఏవ నిర్మమో నిరహంకార సమ దుఃఖసుఖాక్షణి అని శ్రీకృష్ణుడు ఇంకో తోడు చెప్తాడు అక్కడే ఆ భక్తుల లక్షణాల్లో చెప్తాడు యస్మాోద్విజతే లోకహ లోకాన్నోద్విజతే చేయహ అని అంటాడు ఎవని వలన ఇతర జనులు ఉద్వేగమును పొందరో ఎవడు ఇతరుల వలన ఉద్వేగమును పొందడు మనం ఎలా ఉంటాము ఎవడో గుర్తురాగానే భయపడతాం కంగారు ఉద్వేగాన్ని పొందుతాం వాడేదో చేస్తాడని అక్కడ ఏం చేస్తాదండి వాడేం చేయగలుగుతాడు మన వాడేం చేయగలుగుతాడు సో నన్ను ఎవరో ఉన్నారు స్వామీజీ మీరు హైదరాబాద్ వెళ్తున్నారు కదా అక్కడ టెర్రరిస్టులు ఉంటా ఓ అనేది అసలు ఏమిటి టెర్రరిస్టులు భయం నాకు పెట్టకు నువ్వు టెర్రరిస్టులు ఎక్కడుంటారో ఎక్కడ ఉండారో మనకు ఎలా తెలుస్తుంది తెలిస్తే అక్కడికి వెళ్ళడం మానేస్తాం కాబట్టి అలాంటి ఉద్వేగం ఉండకూడదు దేని వలన ఇత ఎదుటి వ్యక్తి వల్ల మనం భయపడకూడదు ఎందుకంటే ఎదుటి వ్యక్తి మొన్న ఏం చేస్తాం అండి మన ప్రారంభము మనము ఎక్యుములేట్ చేసుకున్నటువంటి కర్మే మనకు అపకారాన్ని చేస్తుంది తప్ప ఎదుటివాడు మనకి చేసి నేను కాదు మనము ఎదురు వాళ్ళకి భయాన్ని కలిగించకూడదు అయ్యో వస్తున్నాడు పాము వస్తే చూడండి అలాగే వీడు వస్తున్నాడు అంటే వీడు ఏం చేస్తాడో అని ఎదుటి భయపడేట్లాగా మనం ఉండకూడదు మన వల్ల ఇతరులకు ఉద్వేగము ఉద్వేగము టెన్షన్ ఇతరుల వలన మనకు ఉద్వేగము ఉండరాదు అలా ఎవడైతే ఉంటాడో వాడే భక్తుడు అని చెప్పాడు భక్తుడు గురించి శ్రీకృష్ణుడు తెలియదు చెప్పినవి చూస్తే ఆశ్చర్యం వస్తుంది మనం అనుకుంటాం భక్తుడంటే సాయి పూజా సామాగ్రి స్టోర్కి వెళ్ళి ఆ ఒక రకరకాల పదార్థాలు డ్రస్సులు శాలువాలు మాలలు బొట్టులు ఇవన్నీ కొనుక్కు తెచ్చుకుని అవన్నీ మీద వేసేసుకుని ఎవడైతే ఉంటాడో వాడు భక్తుడు అని మన పరిభాష ఇది చాలా తిక్కువలియర్ పరిభాష మీరు పల్లెల్లో అధ్యాయం అద్వేషర్వహపోతాలా చదివితే మీరు ఏ పూజా సామాగ్రి స్టోర్కి వెళ్ళక్కర్లా ఉన్న పూజా సామాగ్రి చాలు ఉంటే అన్నీ ప్రతీదీ పోగు చేస్తూ ఉండడం మీరు ఇప్పుడు అధ్యాత్మంలో పడ్డాడు కాబట్టి ఇది ఒక షాపింగ్ అధ్యాత్మ షాపింగ్ ఇంకో విడ్డూరమైన షాపింగ్ అధ్యాత్మానికి షాపింగ్ అక్కర్లేదండి ఆధ్యాత్మానికి ఆ ఇంటీరియారిటీని ప్యూరిఫికేషన్ చేసుకోవడం ముఖ్యం కానీ షాపింగ్ చేసి ఏం చేస్తారు పంచముఖి రుద్రాక్షమాలు పదిహేను వేలు కొంత ఎందుకు వాట్ ఫాట్ వాట్ ఆర్ యు గోవింతుడు విట్ జప జపం చేయడానికి శుద్ధమైన మనస్సు కావాలి కానీ ఖరీదైన రుద్రాక్షమాలు జపం చేసేస్తారు ఆక కాదండి రుద్రాక్ష గొప్పది నారద మహర్షి స్ఫటికమాలతో జపం చే నారద మహర్షి ఓకే స్ఫటికమాలు కొనుకొస్తాడు దెన్ వాట్ It's not like that. As long as there is something that happens, whatever. Interior, that is the crucial point. Outside, you can do it, you can do it, you can do it, you can do it, you can do it, you can do it, you can do it. Because if you focus on the outside, the interior, it gets neglected. I know that we have to say that. That's why we have to say that. మీకు నాకు అలా అనిపిస్తుంది బహుశా నా దృష్టి కొంత అయోన్నం ఇప్పుడు దేవాలయ సినిమా హాల్ దగ్గర క్యూ ఏర్పడింది టికెట్ కోసం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు పోయాంట్రస్టాండ్ ఎందుకంటే అది సంసారం అక్కడ ఒకరినొకళ్ళు క్లోజ్ కోవడం వాడికి టికెట్ దొరకకపోయినా నాకు లెక్కలది నాకు టికెట్లు దొరకాలనే ఒక స్పర్ధ పోంట్రస్టాండ్ ఇదే భక్తులు వీళ్ళే భక్తులు మళ్ళీ ఈ సినిమా హాల్ దగ్గర సినిమా టికెట్లు వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ దేవాలయ దగ్గర భక్తులు వీళ్ళు ఒకరినొకరు తోసేసుకుంటున్నారు వాట్ ఈస్ దిస్ అది భక్తి ఎలా అవుతుంది భక్తులు తోసేసుకుంటున్నారంటే అంటే అది సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ సో అదే క్యూలో నన్ను పెడితే నేనేం చేస్తానంటే అయ్యా నా సీటు మీకు నేను హ్యాండ్ ఓవర్ మీరు దర్శనం చేసుకోరండి ఎందుకంటే నేను దర్శనం చేసినా మీరు దర్శనం చేసినా ఒకటే ప్లీజ్ గో హెడ్ ఆ దర్శనం ఏదో మీరు చూసుకోండి నాకు అక్కర్లా అని నేను ఐ జస్ట్ గివ్ అప్ అంతేగాని ఫ్యూలో నిలబడి తోసి ఇటు తోసి అటు అంటే ఏమిటి ఇప్పుడు భక్తి అంటే ఏమైపోయింది సంథింగ్ ఫిజికల్ ఏదో రకంగా వేళ్ళం తోసేసి వాళ్లం తోసేసి ముందుకు వెళ్ళిపోయి ఆ దర్శనం చేసేసి ఆ తీర్థప్రసాదాలు తీసుకొచ్చేసి ఆ లడ్డు కొనేసి తినేసి మళ్ళీ వెంటనే ఆ కళతోటి భక్తి అయిపోయింది అంతటి లడ్డూ కొనేసి తినేస్తే భక్తి అయిపోయింది అరే భయ్య నువ్వు ఇంకా భక్తి మొదలు పెట్టమే లేదు లడ్డూ తినడం భక్తి అవుతుందండి ఇంకా సురూవే చేయలేదు భక్తి వేళ్లంతోసి వాళ్లంతోసి లడ్డూ తినేసేస్తే భక్తి అయిపోయినట టూ టోల్డ్ దట్ ఈస్ నాట్ భక్తి సమ్ డిస్టార్షన్ అలా కాదు ఇంటీరియర్ అంతరంగ వికాసము మోస్ట్ ఇంపార్టెంట్ చే అర్జున ఉచయం యోగస్వయా ప్రోక్కు సా్యే మధుసూదన ఏకస్ అహం న పశ్యామిత్ స్థితి స్థిరాం శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ సమత్వమేది కలదో దీనిమీద అర్జునుడు ఒక తీవ్రమైన అబ్జెక్షన్ ఒక ట్రైస్ చేస్తున్నాడు ఏమయా ఇలా చెప్పావు ఉపకారి అపకారి ఇద్దరు ఎడల సమత్వమా సుఖము దుఃఖముల ఎడల సమత్వమా శత్రువు మిత్రుని ఎడల సమత్వము తుల్య నిందాస్థుతి నిందాస్థుతి ఎడల సమత్వము ఏమి నువ్వు చెప్తున్నావు సామ్యేనా మధుసూదన అంత సామ్యమేనా అంటే ఇది హెచ్చు తగ్గు అనేవి లేవు అంత సామ్యం జీవితం అంతా సామ్యం కూర్చుంటే సామ్యం గాలి పీలిస్తే సామ్యం మనస్సుతో సంకల్పిస్తే సామ్యం చూస్తే సామ్యం వింటే సామ్యం ఏవో ఎక్కడి నుంచి పెట్టుకొచ్చాడు ఈ సామ్యాన్ని ఈ సామ్యం సంభవమైన ఉంటావా అసలు ఎందుకంటే లోకల్లో వ్యవహారం చేసేప్పుడు ఈ సామ్యంతో ఎక్కడ కుట్టుతున్నాయి ఇప్పుడు ఒకడు బిజినెస్ కొట్టులో కొట్టు పెట్టారు కొట్టు షాప్ ఓపెన్ చేశారు ఒకడేమో షాపులో సామాన్ కొనుక్కోవడానికి వస్తున్నాడు ఇంకొకటి షాప్లో ఎప్పుడూ కూడా అప్పు కట్టడమే కానీ వాడు డబ్బులు తెచ్చడం మళ్ళీ ఇంకో కొత్తగా అప్పు తీసుకోవడానికి వస్తున్నాడు లేకపోతే ఇంకోడేమో షాపులో సామాన్లని లిఫ్ట్ చేయడానికి వస్తున్నాడు షాప్ లిఫ్టింగ్ షాప్ లిఫ్టింగ్ అంటే బరువులు ఎత్తడం అని కాదు దాంట్లో ఉన్న సామాన్లు వాడు సజ్జులో విసుకులు వేసక్క పోతాడు అందుకోసం వస్తున్నాడు ఈ ముగ్గురు ఎడల సామ్యం ఎలాగ ఎలా కుదురుతుందండి సామ్యం ఏమేమో షాప్ను నడపాలా లేకపోతే మూసి చేయాలా కాబట్టి ఈ సామ్యం అన్నది నువ్వు చెప్పేసావు కానీ ఈ సామ్యము దీన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఇదే యోగము ఈ సామ్యం ద్వారానే సామ్యేన యోగ సామ్యం ద్వారా అంటే సమత్వాన్ని మానసికంగా అభ్యాసం చేయటం ద్వారా యోగము యోగము అంటే ఈశ్వరునితోటి సంయోగము ఈశ్వరునిలో విలీనమై నిలిచి ఈశ్వరుడు ఈశ్వరునిలో విలీనమవడం అంటే ఈశ్వరుడు ఇప్పుడు గంగానది సముద్రంలో విలీనమైతే గంగ ఏమవుతుంది సముద్రం అయిపోతుంది అలాగా ఆ సామ్యము నువ్వు చెప్పేసేవా బాగుంది యోయం రోక్త కానీ దీన్ని దీన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటం అది సంభవం నేను అనుకోను ఎందుకంటే మనస్సు ద్వారా కదా అంత మనస్సు ద్వారా అంత మనోవిజ్ఞాన శాస్త్రం గీత అంటే మానసికమైనది అంచేతన మీరు గీత పాఠానికి వస్తే ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి ఇలా చేయండి అలా చేయండి ఇది చేయకండి అది చేయకండి అలా ఏముండవు గీత పాఠానికి వస్తే అలా ఏమి ఉండవు చేయమని చెప్పే విధి ఉండదు చేయొద్దని చెప్పే నిషేధం ఉండదు అది మీరు చూసుకోవాలంటే లుక్ పెర్ అది మీరు సందర్భాన్ని బట్టి ఎవరు వాళ్ళు చూసుకోవాలి ధర్మశాస్త్ర గ్రంథం కాదు గీత గీత అంటే అధ్యాత్మశాస్త్రం ధర్మశాస్త్ర గ్రంథాల్లో విధి నిషేధాలు ఉంటాయి వాటి సందర్భం వేరు కాబట్టి ఇక్కడ అంతా సామ్యం సో ఇదే మీరు ఇప్పుడు పూజ పూజకోండి పూజలకి పుష్పాలు పూజకు పనికిరాని పుష్పమునో ఒక సామెమితే అసలు అది ఒక ఫ్రేజు పూజకు పనికి రాని పువ్వు అని ఒక ఫ్రేజు అంటే కొన్ని పువ్వులు ఉన్నాయి అవి పూజకి పనికిరావు కొన్ని పువ్వులు పనికి మళ్ళీ పువ్వులు పూజకి పనికి వస్తాయా ఐ డోంట్ నో నాకేమీ తెలియదు ఊరికే అడుగుతున్నా నాకు డౌట్ వచ్చిన అడుగుతున్నా మళ్ళీ పనికి వస్తుంది పనికి వస్తుంది సంపంగా పనికి వస్తుందా పనికిరాదు చూసారా అడుగు తర్వాత ఈ ఈ క్రాటన్ పువ్వులు అవి ఉంటాయి అవసరగా చాలా బాగుంటాయి అవి పూజకి పనికిరావు అవి పనికిరావు అంటే ఇలాగేదో వ్యవస్థ ఉంటుంది అక్కడ సామ్యం కుదరదు దట్ ఈస్ వాట్ ఐవ్ డ్రాయింగ్ చూస్తే అక్కడ సామ్యంగా అక్కడ విధి నిషేధం ఉంటుంది లేదా అధ్యాత్మ శాస్త్రంలో విధి నిషేధాలు ఉండవు విధి నిషేధాలకు అతీతమైనటువంటి ఆ సమత్వాన్ని ఇక్కడ బోధిస్తున్నారు ఈ సమత్వాన్ని మేము దేంతో అనుభవానికి తెచ్చుకోవాలి మనస్సుతో అనుభవాన్ని తెచ్చుకోవాలి ఫిజికల్గా అంటే ఏదో కొంత కష్టపడేదో చేయచ్చు ఇప్పుడు ఫిజికల్గా ఇప్పుడు మనం కూర్చోమంటే మనం ఎలా కూర్చుంటాం సమంగా కూర్చుంటామా విషమంగా కూర్చుంటామా కుర్చీ అంటే ఏమిటండి సమంగా కూర్చునేది కుర్చీ కాదు విషమంగా కూర్చుని దాన్నే కుర్చీ అంటారు కుర్చీ అన్న సోఫా అన్న విషమంగా కూర్చుని దానికే పేరు కుర్చీ సోఫా అని లేదంటే సమంగా కూర్చోవడము అంటే కూర్చోవాలి ఇలాగ కూర్చోవాలి ఇది సమంగా కూర్చున్నట్లయితే ఇలా కూర్చుంటే కూడా సమం కాలా పోల్లేండి ఏదో కింద మీద పడి మొత్తానికి ఒక అభ్యాసం చేసి ఇలా కూర్చుంటే సమంగా కూర్చోగలిగారు అదే కష్టం ఫిజికల్గా సమత్వమే అంత క్లేశంతో కూడిన విషయం ఇంకా మనస్సు దగ్గర సమత్వం హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎస్ పాసిబుల్ కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ప్రశ్న ఎస్ పాసిబుల్ అని సమాధానం రేపు వస్తుంది ఈరోజు ప్రశ్నలో ఉన్నాం కాబట్టి అది సంభవం కాదు ఎందువల్ల మనస్సు చంచలమైనది చంచలం అది రెండుసార్లు చలము అంటే సరిపడుతుంది చలము అంటే కదిలేది అతీవ చలం చెంచలం చలం చలం చెంచలం రెండుసార్లు రెండుసార్లు అభ్యాసం చేస్తే అతీవా చాలా ఎక్కువ అని అర్థం వస్తుంది కాబట్టి చాలా ఎక్కువ చలము కదిలే స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే మనస్సు అల్ల కల్లోలంగా ఉంటుంది అటువంటి మనస్సుతో సమత్వము అంటే ఏమిటి స్థిరాం స్థితి స్థిరమైన స్థితి అది సమత్వం ఇప్పుడు మనస్సులో మూడు స్థితులు ఉంటాయి ఒకటి తమో గుణ స్థితి అంటే డల్గా ఉంటాడు వాడు బుర్రకి ఏది ఎక్కడ దుర్నం వాడికి తెలుగులో సాగుతుంది దుర్న వాన కురిస్తే దానికి ఏమి ప్రభావం ఉండదు అదిలా నిశ్చలంగా ఒక విగ్రహం మీద వాళ్ళు కురిస్తే ఎలాగో ప్రభావం ఏమీ ఉండదు అలాగ అలాగే కొంతమంది బుద్ధి శక్తి ఏమి వాడికి ఏం చెప్పినా వాడికి భగవద్గీత పాఠం చెప్పినా యోగవాసి చెప్పిన రామాయణం చెప్పినా భారతం చెప్పినా లేకపోతే ఇంకో చిన్న అన్నిటికీ ఒకే తలకాయ ఊపితాడు తప్ప వాడి బుర్రలో దేవి అది ఒక తమో లక్షణం దల్ అది మనిషి యొక్క లక్షణం అలా ఉంటుంది మనకి మనం ఏం చేస్తాం అది ప్రారంభకర్మానుసారంగా అలా వచ్చింది ఒక రకంగా సంసారంలో వరల్డ్లో చాలా యాక్టివ్గా తెలివిగా ఉంటాడు కానీ అధ్యాత్మం దగ్గరికి వచ్చేప్పటికీ హీ బికమ్స్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ వాడి బుర్రగా ఏది ఎక్కదు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోతాడు మళ్ళీ డబ్బు దగ్గర అక్కడ చాలా యాక్టివ్గా ఉంటాడు సో అది తమో గుణము అటువంటి తమో గుణము అది పనికిరాదు తర్వాత తమోగుణ లక్షణం ఇంకొకటి కూడా ఉంది అదేమిటంటే ఇంటలెక్చువల్ లేజినెస్ బుద్ధికి ఒక రకమైన సోమరితనం అంటే దేనికి ప్రశ్న వేడు అన్నిటికీ ఇడు బసవన్నా అంటూ తలకే ఊపుతాడు మామూలుగా ఇడు బసవన్నా అని మన ఇంటికి వాడు బెచ్చని తీసుకున్నప్పుడు వాడు ఒక ఎద్దుని తీసుకొస్తాడు దాన్ని నడిమీద బొంతాది వేసి అలంకారాల తీసేసి తీసుకొస్తాడు దానికి బసవా పేరు బసవన్న అని అరా బసమన్నా నువ్వేమో అతుకులు తింటావు రా అంటే తలకాయ అన్నిటికీ తలకాయ అలాగే ఏ ప్రశ్న వేసినా ఒకే రకంగా తలకాయ పోతుంది అలాగే వీడు వెళ్ళి ఆ మహాత్ముల ముందు ఇలా కూర్చుంటాడు అన్నిటికీ తలకాయ అయిపోతాడు వీడు ఆచరించిది ఏదీ ఉండదు అన్నిటికీ తలకాయ పోతాడు కృష్ణ వెయ్యడు కృష్ణ వెయ్యాలని కూడా అనుకోడు ఏదైనా ప్రశ్నిస్తే తప్పని కూడా వీడికి అది ఒక పెద్ద విశ్వాసం మనం ప్రశ్నలు వేయకూడదు తలకాయ ఉపసేయాలి వెళ్ళిపోవాలి మనం ఏం చేసాం ఏం మానేమో అది ఏడేసేది కానీ నో క్వశ్చన్స్ ఆస్తు దిస్ ఈస్ ది ఇంటలెక్చువల్ లేజినెస్ అది దాన్ని పరిహరించాలి అయితే నెక్స్ట్ ఇంకొక లెవెల్ ఉంది మనస్సు రుజోగుణము అంటే మైండ్ యోయో రెస్పాన్స్ ఉంటుంది యోయో అంటే ఇప్పుడు ఈ టెన్నిస్ బాల్ తోటి మీరు పుట్టితీలు కొడతారు చూడండి దాన్ని కొట్టినప్పుడు నేల మీద పడుతుంది నేల మీద పడి మళ్ళీ అంతరిక్షంలోకి లేస్తుంది మళ్ళీ నేల మీద పడుతుంది మళ్ళీ అంతరిక్షంలోకి లేస్తుంది ఆ రకంగా ఏం చేస్తుందంటే అన్ ఇన్ వన్ మూమెంట్ ఆ పాజిటివ్ సైడ్లో ఉంటుంది మరో మూమెంట్లో నెగిటివ్ సైడ్లో ఉంటుంది మళ్ళీ పాజిటివ్లో ఉంటుంది మళ్ళీ నెగిటివ్లో ఉంటుంది పొద్దున్నీ సాయంకాలం దాకా ఒక రోజు పూర్తయ్యేపటికి వీడు పదిసార్లు కౌగులించుకుంటాడు ఇరవై సార్లు తిడతారు Love and hate, love and hate, love and hate. Continuously. Car nađukta o ntedu, car lo prirala koochunnan kondi, a prirala ni premishtadu, car vayate evadu ardhokchunnan kondi, vani chada marati kutadu, car lo koochunnan kondi. Love, hate. You love this person and you hate that person. Who is doing all this? Mind. Mind just don't. All right. సో ఇటువంటి దీన్ని రజోగుణ స్థితి అంటారు దీనికి రాజస్వము అని కూడా అంటారు రజోగుణం నుంచి వచ్చింది రాజస్వము అనే పదాన్ని ఏ అర్థంలో వాడతారో చాలా కరెక్ట్ అర్థం అంటారు వాడికి చాలా రాజస్వం ఎక్కువ అండి బాబు అంటారు అంటే చాలా అహంకారం ఎక్కువ అని వాటర్ రజోగుణం లక్షణం తర్వాత కామనలు కోరికలు కామ ఏష క్రోధ ఏష కోపం కోపం తర్వాత ఫ్రస్ట్రేషన్ చికాకు ఇరిటేషన్ ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు ఈ రకమైన మనస్థితి ఏదైతే ఉందో ఈ మనస్సు నిరంతరంగా ఈ ఆపోజిట్స్లో చిక్కుకుని ఉంటుంది ద్వంద్వాల్లో ఉంటుంది ఉంటే పైన ఉంటుంది లేకపోతే కింద ఉంటుంది సో ప్రేమ వస్తే ఇలా డ్యాన్సులు ఉంటాడు లేకపోతే అయ్యి బాబు నాకేం కలిసి రాలేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు డ్యాన్సు వీడే డిప్రెషన్ వీడే అంతా ఆపోజిట్సు ఇలాగంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఉంటారు మనుషులు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది మనస్సు ఇది రజోగుణ స్థితి దీనికి అలవాటు ఇది ఎక్కువగా ఉంటుంది మాములుగా ముఖ్యంగా సంసారులలో ఇది ఎక్కువగా ఉంటుంది ఓవైపు నుంచి కామన ఇంకోవైపు నుంచి క్రోధము ఓవైపు ప్రేమ ఇంకోవైపు చీవాట్లు తిట్లు దెబ్బలాట్లు ఓ చోట కలహం ఇంకో చోట ప్రేమ ఏమిటేమిటో చేస్తూ ఉంటుంది మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది సంసారాలు అంటే మరి అలాగే ఉంటుంది హెవీ థిక్ సంసార చూస్తే తెలుస్తూ ఉంటుంది చాలా థిక్గా ఉంటుంది సంసారం ఎప్పుడు కూడా ఆ స్థితిని డిస్క్రైబ్ చేసేప్పుడు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు సో దట్ ద పాయింట్ ఈజ్ మేడ్ అందుకోసం ఇకపోతే మూడవ స్థితి సాత్వికమైన మనస్సు ఆ సాత్వికమైన మనస్సులో పరిస్థితులు ఎలా ఉన్నా అంటే అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనస్సు యొక్క చలనము స్మూత్గా ఉంటుంది ఇప్పుడు నీ ఒక పాత్రలో నీరు పోసి ఇంకో పాత్రలో తేనె పోసి ఆ నీటిని మీరు డిస్టర్బ్ చేసి ఆ తేనెని డిస్టర్బ్ చేశారనుకోండి ఆ నీటిని డిస్టర్బ్ పొడక ఏదో పట్టుకుని డిస్టర్బ్ చేస్తే ఆ నీరంతా డిస్టర్బెన్స్ ఎక్కువ ఆ వచ్చిన డిస్టర్బెన్స్ చాలాసేపు అలాగే నిలిచి ఉంటుంది అలాగే తేనెని డిస్టర్బ్ చేస్తే చాలా మినిమం డిస్టర్బెన్స్ వస్తుంది ఆ డిస్టర్బెన్స్ కూడా ఓ క్షణం అయ్యేప్పటికీ పోయి మళ్ళీ తేనె ప్రసన్నంగా అయిపోతుంది సో ఆ విధంగా మహాత్ముల యొక్క మనస్సు అంటే సాధకుల యొక్క మనస్సు ఇక్కడ మనం చెప్తున్న యోగం ఏది దీన్ని అభ్యాసం చేసే సాధకుల మనస్సు ఎలా ఉంటుందంటే అది డిస్టర్బ్ అవదు ఒకవేళ డిస్టర్బ్ అయినా ఎందుకంటే ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అల్టిమేట్లీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఏమనుకుంటామంటే ఎవడో ఒక వేషాన్ని బట్టి వాడేదో సూపర్ హ్యూమన్ అనుకుంటాం దేర్ ఆర్ నో సూపర్ హ్యూమన్స్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ మీకు వెస్ట్కి పోతే వెస్ట్లో వాళ్ళు సూపర్ హ్యూమన్ బేస్బాల్ ప్లేయర్సు ఫుట్బాల్ ప్లేయర్సు వాళ్ళని సూపర్ హ్యూమన్ అనుకుంటారు అలాగే ఈ రాక్ సింగర్సు జాక్సన్ మైకేల్ జాక్సన్ సూపర్ హ్యూమన్ అనుకుంటారు వాడేం సూపర్ హ్యూమన్ కాదు ఇది వెరీ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అలాగే బేస్బాల్ ప్లేయర్స్ అమెరికాలోనూ అక్కడ బేస్బాల్ ప్లేయర్సు తర్వాత ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ వీళ్ళు ఉంటారు మ్యారడోనా మ్యారడోనా ఈజ్ లెస్ దాన్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కానీ వాడు సూపర్ హ్యూమన్ అనుకుంటారు వాళ్ళు అక్కడ ఆ వాతావరణం అలా ఉంటుంది ఇండియాకు వస్తే ఈ కాషాయం కట్టుకున్న సన్యాసులు ఉంటారు చూడండి సాధువులు పీఠాధిపతులు మఠాధి వీళ్ళు సూపర్ హ్యూమన్స్ అని అనుకుంటారు వాళ్ళే సూపర్ హ్యూమన్స్ కాదు వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ వెరీ మచ్ హ్యూమన్ బీయింగ్స్ వెరీ మచ్ సూపర్ హ్యూమన్స్ ఎవరు ఉండరు అందరూ హ్యూమన్ బీయింగ్స్ అందరి హృదయంలో ఒకే పరమాత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు మీరు మనస్సును కొంచెం శుద్ధి చేసుకుంటే మీరు ఆ పరమాత్మ మీరు అవ్వచ్చు వేషాన్ని బట్టి ఉంటుందండి వేషం ఉంది ఉంది వేషం ఇట్ హెల్ప్స్ ఇట్ మే హెల్ప్ ఇట్ హెల్ప్స్ అని ఇట్ మే హెల్ప్ సో సో కాబట్టి మహాత్ముల ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాత్ములకి కూడా మనస్సు డిస్టర్బ్ అవుతుంది ఏముంది డిస్టర్బ్ అవుతుంది వాడో బ్రహ్మచారి ఉంటాడు ఏదో సేవ చేస్తూ ఉంటాడు వాడు పైకి వస్తాడేమో అనుకుని ఆశపడతాడు ఈ మహాత్ముడు కానీ వాడు పైకి రాడే వాడు ఏదో పిచ్చి చేస్తాడు అయ్యో వీడికి ఏదో మనం ఉపకారం చేద్దాం అనుకున్నామే వీటిని పైకి తీసుకుద్దాం అనుకున్నాం వీడిలా ఏదేవితే మనస్సు కొంచెం డిస్టర్బ్ అవుతాములో సహజం సో అలాగే ఏదో ప్రతికూల పరిస్థితులు వస్తాయి ఏదో రోగం ఆ ప్రతికూల పరిస్థితులు హ్యూమన్ బీయింగ్ కదా అల్టిమేట్లీ ఎవ్రీబడి ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్ సామెతో ఒకటి ఉంది సో అండర్ ది గార్మెంట్స్ ఎవ్రీబడీ ఈజ్ నేకెడ్ సో ఆ రకంగా ఈ పైన క్లోక్స్ తీసుపరిస్తే ఎవ్రీవన్ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అల్టిమేట్లీ ఆ హ్యూమన్ బీయింగ్ కనుక కొంత వీక్నెస్ ఆఫ్ మైండ్ సహజం అది దాన్ని ఎవడూ కూడా నిరంతర సత్వగుణంలోనే ఉండి అలా అక్కర్లా బట్ ప్రడామినెంట్గా ఆ సత్వగుణాన్ని సంపాదించుకోవాలి మోస్ట్లీ సత్వగుణంలో నిలిచి ఉండాలి దానికే ప్రసాదము అని పేరు ప్రసాదం అంటే లడ్డూ పుచ్చుకోవడం కాదు ప్రసాదం అంటే తేలిక ప్రసాదము అని పేరు పెట్టి లడ్డూ తినేయడం తేలిక పని అదే ఇంకోవట్లేదు లడ్డూ కొనడము తేలికే తినేయడము తేలికే పంచి పెట్టడము తేలికే కానీ మనస్సు ప్రసన్నంగా పెట్టుకోవడం అది అది కఠినం అంటే మనం ఏం చేస్తాం ఏది కఠినమో దానికి దూరంగా పెట్టేసి ఏది తేలికో అది చేసుకుంటూ పోతాం డజంట్ వర్క్ లైక్ దాట్ జస్ట్ బికాజ్ ఒక నెంబర్ ఆఫ్ లడ్డూలు కొనేసుకుని తినేస్తూ ఉంటాయి ప్రసాదం అని అదేదో పుణ్యం అకౌంట్లో వెళ్ళిపోతుందంటే అది పుణ్యం కూడా కాదు ప్రసాదం లడ్డూ తింటే పుణ్యం ఎందుకు వస్తుందండి లడ్డూ పెడితే పుణ్యం వస్తుంది కానీ లడ్డు తింటే పుణ్యం ఎందుకు ఎలాగండి హౌ వర్క్స్ అకౌంట్ అంత వస్తాయి లడ్డు పెడితే పుణ్యం వస్తుంది లడ్డూ తింటే క్యాలరీస్ వస్తాయి పుణ్యం ఎందుకు వస్తుంది క్యాలరీస్ వస్తాయి ఆ లడ్డు తినేప్పుడు ఈశ్వరుని ఏదైన భక్తితో ఇది పరమేశ్వరుడు నాకు అనుగ్రహించేడు అని పూర్ణమైన భక్తితో మీరుసర్ నోట్లో వేసుకుంటే ఆ భక్తి అది ప్రసాదం దానికి ఇది ప్రతినిధి వండర్ఫుల్ ఇట్ వర్క్స్ వ్యాల్ ఎనీవే కాబట్టి ఆ స్థితి అది అసంభవమేమీ కాదు పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ వన్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి ఎల్స్ ఇంట్లో అందరూ ఒకటే అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి దాన్ని మనం సాధించాలి అది స్థితిం స్థిరం అస్థిరమైన మానసిక స్థితి సత్వగుణ స్థితి అది సంభవం కాదంటున్నాడు అర్జునుడు ఎందువల్ల చించలత్వా మనస్సు చాలా చంచలంగా ఉండడం చేత అది సంభవం కాదు భాష్యకారులు ఏమంటారో చూడండి ఏతస్య యుథోక్తస్ సమ్యదర్శనలక్షణ యోగస్ దుఃఖసంపాదక్ష్య శుశ్రూషు తత్న ఉన్వయము తాప్తిపాయ అర్జునవాచాని కాదు తత్ప్రాప్త్యుపాయం శుశ్రూషుహు అర్జున ఉచ ఎప్పుడు కూడా వెనక్కి వస్తుంది అన్వయం భాష్యక యొక్క స్టైల్ అలా ఉంటుంది అంతేగాని ప్రాప్త్యుపాయం అర్జున అంటే రాముని తోక పివర్ ఉండి అన్నట్టుగా ఉంటుంది సో ఇట్ కమ్స్ బ్యాక్ ఎనీవే పైన చెప్పిన యోగము ఏమిటండి యోగము యోగం అంటే ఏమిటి ఒక శిలాఫలకం మీద ముప్పై నిమిషాలు శీర్షాసనం వేయడం అదే యోగం అంటారు అదే అదైతే మన వల్ల వెళ్ళవల్ నా వల్ల కాదు మీ వల్ల కాదు శిలాఫలకం మీద ముప్పై నిమిషాలు శీర్షాసనం ఎక్కడ వేస్తామండి ఇప్పుడు లేకపోతే నిప్పుల్లో ఇటు నుంచి అటు నడిచేయడం అదే యోగము లేకపోతే ఒక లింగాన్ని ఇలా లోపల నుంచి పైకి తీసుకొచ్చేయడం యోగమా ఏమిటి యోగం అంటే అదేమీ కాదు సమ్యగ్ దర్శన లక్షణస్య యోగస్య అలాంటివి మనం ఎక్కడ చేస్తాము మన వల్ల అవ్వదు కానీ సమ్యక్ దర్శనము సమదర్శనము దాని గురించే కదా గంటన్నరసేపు అదే మాట్లాడుకున్నాం నిన్న అదే మాట్లాడుకున్నాం మొన్న అదే మాట్లాడుకున్నాం రేపు మీరు క్లాసుకు వస్తే మళ్ళీ ఇదే ఉంటుంది ఏదో కొత్తది ఏదో ఉంటుందని ఎప్పుడు క్లాసుకు రావద్దు ఇదే ఉంటుంది నేను పన్నెండు సంవత్సరాల పాఠం చెప్తే మళ్ళీ ఇదే చెప్తాను మీరు ఎప్పుడైనా ఒక పుష్కర కాలం క్లాసుకు రావడం మానేసి మళ్ళీ వచ్చి ఈయన ఏదో కొత్తది చెప్తూ ఉండు ఉంటాడని మీరు అనుకుంటే ఏమీ కొత్త ఉండదు మళ్ళీ నేను ఈ సమత్వమే చెప్తూ ఉంటాను ఎందుకంటే అదే అదే శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం అలాగే ఉంటుంది అభ్యాసం చేసేప్పుడు మీమాంసకులు అంటే ఉత్తరం వేదాంతులు అభ్యాసం చేస్తారు అంటే దాన్నే రిపీట్ చేస్తారు మహాంతమర్థం బ్రువంతే ఎందుకు అభ్యాసం చేస్తారంటే ఏదో గొప్ప విషయాన్ని వారు మనసులో పెట్టుకుని అభ్యాసం చేస్తారు కాబట్టి ఈ సమ్యగ్ దర్శనం యోగం ఇది అసంపాద్యం కాదు అంటే సంపాదించటము సంభవము కాదు అనే ఒప్పుకోము దుఃఖ సంపాద్యం కొంచెం కష్టపడాలి ఇనిషియల్ స్టేజెస్లో దుఃఖ దాన్ని సంపాదించవచ్చు పొందవచ్చు దాన్ని పొందడానికి ఉపాయము ఏది తత్ప్రాప్తి ఉపాయం శుశ్రూషు దాన్ని పొందే ఉపాయాన్ని వినగోరి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రశ్నించడంలో కూడా అనేక వెరైటీస్ ఉంటాయి అర్జునుడు వేసిన ప్రశ్న యొక్క ఆ తాత్పర్యమేది అది భాష్యకారుడు సూచిస్తున్నారు ఇది మళ్లీ క్లాస్లో ఈ శ్లోకాన్ని ఫినిష్ చేద్దాం ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యే శాంతిశాంతిశాంతిహరి ఓంగురుభ్యో నమ